శృవ్వన్నోతి సీత సాగన శ్రీమహాగణాధిపతాశివసారా శంకరాచార్యునాస్మాచార్యం వందే గురు పరంపరా ఆప్యాయమే వాక్ ప్రాణచు ప్రముఖో బలమింద్రియాణి సర్వాణి ్రహ్మ పనిషద్రరాయా బ్రహ్మ నిరాకరోత్రాకరణాయ ఉపనిషత్సే సన్ అధీ భగవతి ఫోపససత్కర నారదహత తమ్మోవాచేథీద త్వ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 అనాత్మజ్ఞుచైవ కిము వక్తవ్యం అన్య అల్ప విద్యంతు అకృతపుణ్యాతిశయ అకృతా అంటే చూడండి మానవుని జీవితంలో శోకము గలదు శోకము ఉన్నది భగవద్గీత కూడా అదే బేసిస్ మీద ఆరంభమవుతుంది అశోచ్యానందు శోచస్వం మనం చూసాం శోకమోహములు అర్జునుని జీవితంలో ఉన్నది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 ప్రతి మానవుడు కూడా ఆనందం కోసం అన్వేషిస్తున్నాడో లేదా అన్వేషిస్తున్నా అంటే అర్థం ఏంటండి దాని అర్థం ఏంటండి అంటే ఆనందం లేని దానికోసమే కదా అన్వేషి ఉన్నదాని కోసం ఎందుకు అన్వేషిస్తుంది నువ్వు మంచినీళ్ళు ఎక్కడ మంచినీళ్ళు ఎక్కడన్నా అడుగుతున్నాడు అనుకోండి ఒకడు దాని అర్థం ఏంటి దాహం వేస్తోంది దాహం తాగేసిన శుభ్రంగా దాహం తగ్గిపోయిన తర్వాత మంచినీళ్ళు ఎక్కడ మంచినీళ్ళు ఎక్కడన్నా అడగడు కదా అదేవిధంగా మానవుడు ప్రతివాడు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 నేను నేను అనే పదము యొక్క వాస్తవమైన అర్థం వ్యక్తికి తెలియని కారణంగా ఆ నేనుని పలు విధాలుగా భ్రాంతి కొడుతో నేను ఫలానా నేను ఇది అని నేను అది అని మనిషి పొరపాటు కొడుతో ఆ పొరపాటు కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు శోక మోహములు ఈ ఈ సమస్య నారదుడికి తప్పలేదు అనాత్మజ్ఞత్వాత శుశోచేయు నారదుడికి తప్పకపోతే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 శాంతము లేక సౌక్షము లేదు శాంతము అంటే మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం పొందుతాడు మనిషి అక్కడ శాంతము అంటే అది అభిప్రాయం శాంతోదాంత ఉపరత స్థితిక్షు లేదు ఆ మానసికమైనటువంటి సత్వగుణ శాంతి అంటే స్వరూపభూతమైన శాంతి శాంతి రెండు రకాలు ఒకటి చాలా అల్పంగా వచ్చిపోయేటువంటి శాంతి అలా వచ్చి ఇలా పోయేటువంటి శాంతి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 సెవెన్ పాయింట్స్ ఎక్ట్ దగ్గర అంత గోలా ఎంత కామ్ గా ఉంది శాంతంగా హాయిగా ఉంది అంటాడు అని పది నిమిషాల తర్వాత ఒక కప్పు కాఫీ తాగాలు అంటాడు కాఫీ తాగాలంటే లేదు ఇక్కడ కాదు అంత అయితే పద అప్పుడు వచ్చేస్తాయి అక్కడతో ఆ శాంతం ఆకారం అలాంటి శాంతం కాదు చాలా బ్రిటిల్ అంటే అలా ముక్కుంటే విరిగిపోయి శాంతి అలాంటి శాంతి కాదు స్వరూపభూతమైన శాంతి అంటే బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండగా ఇలా నిరంతరము శాంతావస్థలో ఉండేటువంటి అదే ఆత్మజ్ఞానం అంటే అదే అది లేకుండా వాడు దాంతులైనా వేదాంతులైనా శాంతము లేక సౌక్ష్యము లేదు కాబట్టి దీని అభిప్రాయం ఏమిటంటే ఆత్మస్వరూపము యొక్క ఒక ఉకింత అవగాహన ఉండాలి ఓ అవగాహనైనా లేకుంటే మనిషి శోకమోహాల నుంచి బయటపడలేడు ఎంతటి వాడైనా ఎంతటి వాడైనా మీరదా ఆలోచించుకోండి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 నిరతిశయ్రేయస్సాధనం అస్తిత్ ప్రదర్శనా సనత్కు నారదాఖ్యా ఆరే లేకపోతే ఇంకో రకంగా మీరు చెప్పచ్చు ఆఖ్యాయిక యొక్క ప్రయోజనాన్ని మరో రకంగా చెప్పచ్చు అథవా ఆత్మజ్ఞానా నిరతిశయశ్రేయస్సాధనం అన్యత్ నాస్తి అది అన్వయ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 ఇత్యేత ప్రదర్శనార్థం కాబట్టి ఇతరములైన శ్రేయసాధనముల వెంట పరుగులు తీసుకో వాటిలోనే మొత్తం జీవితం అంతా గడిచిపోకూడదు సాధారణంగా జనులు శ్రేయస్సాధనాల్ని పర్ష్యూ చేస్తూ ఉదాహరణకి తీర్థయాత్రలు చేస్తారు తర్వాతేమో ఏదో దానాదలు ధర్మాలు చేస్తారు అక్కడితో దాటిస్తారు ఈ స్పిరిచువల్ ఫీల్డ్ లో ఈ విద్యలో వచ్చిన సమస్య ఏంటంటే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 కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసేసి వెనక్కి వచ్చేసి కాలాష్టకం అని పేరు పెట్టి ఓ చిన్న పూజ ఏదో చేసి మనకు కావలసిన బంధువర్గానికి మాత్రమే ఇంక ఉడోవాళ్ళకు ఏం కావలసింది మనకు బంధువర్గానికి పది మందికి భోజనం పెట్టేసి ఓ కొంత డబ్బు ఖర్చు పెట్టేసి ఐదు వేలంతా ఖర్చు పెట్టేస్తే అయిపోయింది ఇంక మేము దేహత్యాగం చేసేసి స్వర్గానికి వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్నాము ఇంకా చేయాల్సిందేం మిగిలి లేదు ఇంకా ఉద్దాన ఎవరికి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 అందుకోసం ఈ విషయాన్ని నిరూపించటం కోసం నారద సంతకుమార ఆఖ్యాయిత ఆరంప ఆరంభమవుతోంది ఏనా సర్వ విజ్ఞాన సాధన శక్తి సంపన్న నారదర్షే శ్రేయో న బూవా అలా ఎలా చెప్పగలరు మీరు ఆత్మజ్ఞానము కంటే శ్రేయస్సాధనము మరొకటి లేదు ఇదే సర్వోత్కృష్టమైన శ్రేయస్సాధనము ఇది శ్రేయస్సు యొక్క సాధనము అని ఎలా చెప్పగలుగుతా ఉంటే ఏనా దేని చేతనైతే ఎందుచేతనగా సో అలా ఎందుకు చెప్పగలిగామంటే నారదుడు ఉన్నాడు దేవశ్రేయ నారదస్య అపి నారదుడికి కూడా నాలుగుదంతటి వాడికి దేవ ఋషి అయిన వాడికి ఆయన ఎటువంటి వాడో తెలుస్తున్నాండి సర్వ విజ్ఞాన సాధన శక్తి సంపన్నుడు సర్వ విజ్ఞానములు ఆయన దగ్గర ఉన్నాయి ఆ లిస్టు చెప్పబోతున్నాడు ఆయన ఆయన చదువుకున్న విద్యలన్నీ బయోడేటా ఇవ్వబోతున్నాడు బయోడేటాలో మేము ఇచ్చేది వచ్చామని రాస్తారు ఆ లిస్టు చాలా రాస్తారు బయోడేటాలో రాసేపుడు ఎలా రాస్తారంటే ఎప్పుడో పదహారేళ్ల క్రితం ఎక్కడో రాజమండ్రిలోనో విశాఖపట్నంలోనో ఎక్కడో వేదసభలో ఈయన పాల్గొన్నాడు అది కూడా రాస్తారు లానా వేద సభలో పాల్గొన్నాము ఆ రకంగా కొంతమంది రికార్డు పెట్టుకుంటారు వాళ్ళు మామూలుగా ఎప్పుడు ఎక్కడ అకాడమిక్ అన్న గంధము అంటే అకాడమిక్ లక్షణము ఒక్క పిసరంతా ఉన్నా కూడా ఆ రికార్డు భద్రం చేయడం తెలివితేటలు మరి అలాగే ఉంటాయి రికార్డు భద్రం చేసుకోవాలి రికార్డు భద్రం చేసుకోవచ్చు తర్వాత బాధపడాలి ఇదో ఈ కాగితం లేదో ఆ కాగితం లేదంటే పూలంతా తిరుగుతూ ఉండాలి రికార్డు భద్రం చేసుకోవటం ఆ తెలివితేటలు లేకపోతే యూ హావ్ టు పే ప్రైజ్ పని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 సుషో చేయవ ఆయన చాలా దుఃఖిస్తూనే ఉన్నాడు ఇంకా ఏదో ఇబ్బంది ఏదో వెలితి ఏదో లోటు సుషో చేయవ సో ఇంకా దుఃఖిస్తూనే అంటే అర్థం దాని అర్థం ఏంటి ఆత్మజ్ఞానము కలవాడు కాకపోవట చేతనే ఆ విధంగా జరిగింది తరువాత ఏనా ఉత్తమాభిజన విద్యావృత్త సాధన శక్తి సంపత్తి నిమిత్తాభిమానం ృత పురుషవత్ సనత్కుమారముపసాద ఎందుచేతనైతే నారదుడు సనత్కుమారుడి దగ్గరకు ఉపససాద అంటే ఉపసదనము చేసినాడు ఉపనయనము ఉపసదనము ఉపనిషత్తు ఈ పదాలు మీరు విని ఉంటారు ఇంతకు ముందు నేను గుర్తు చేశాను మళ్ళీ చెప్తూ ఉంటాను ఉపనయనం అంటే గాయత్రి మంత్ర ఉపదేశం చేయటం ఉపదేశము ఇవన్నీ ఉప దగ్గరికి తీసుకెళ్ళడం ఉపసదనము ఉపనిషత్ అంటే మనకు అర్థం తెలుసు ఉపసదనము అంటే ఉప దగ్గరకు వెళ్ళుట సదనము సమీపించుట దగ్గరకు వెళ్ళుట ఎవళ్ళు ఎవళ్ళ దగ్గరికి వెళ్తారు విద్యార్థి గురువు వద్దకు వెళ్ళుట దీన్ని ఉపసదనము సో నారదుడు ఇట్టి ఉపసదనాన్ని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 నేను ఇంతటి వాడిని నేను అనే భావన దేహము దేహానికి సంబంధములైన విషయముల ఎందు నేను అనే భావన అలాగే నాది అనే భావన ఈ రెండింటికీ అభిమానము అని పేరు నేను చాలాసార్లు చెప్పాను అహం మమ సో అనాత్మ వస్తువుల అహం అనే భావన కలిగి ఉంటే దాన్ని అభిమానం అహం భావన అలాగే మమ భావన అహంకారము మమకారము వీటికి అభిమానము పేరు ఈ అభిమానాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి లోకంలో చాలా మంది అభిమానపూర్వకంగా వెళ్తారు ముఖ్యంగా ఉంటుంది మానవ స్వభావం అలా ఉంటుంది ఎవరిని వేలెత్తి చూపించడం అందుకు తాత్పర్యం కాదు విషయం అలా ఉంది కాబట్టి చెప్తున్నాను కొంతమంది మేము బాగా సంపాదించాము కొంత వేదాంతం నేర్చుకుందాము ఈ సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మనము వేదాంత అధ్యయనానికి వినియోగించవచ్చు గురువు గారికి ఇవ్వచ్చు అని ఇల్లాగంటే దృష్టి కోణంతో దాన్ని సంహవ్ ఆ వేదాంత అధ్యయనాన్ని రిచెస్ కి ముడిపెట్టి ముందుకు అడుగు వేసే ప్రమాదం ఉన్నది తప్పేం కాదు తప్పని పాయింట్ కాదు సంహౌ ధనము వేదాంతం మనం ధనాన్ని కొంత ఖర్చు పెట్టవచ్చు వేదాంత జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని అనుకుంటే పొరపాటు ధనాన్ని ఖర్చు పెట్టడం వరకు మంచిది ఖర్చు పెట్టాల్సి అనమాట కానీ అభిమానంతో అది అడుగు ముందుకు వేయకూడదు నేను ధనం ఖర్చు పెట్టగలవాడను అనే అభిమానంతో అడుగు ముందుకు వేయడం అలాగే ఇంకో అడుగున్నాడు నేను సంస్కృతం బాగా అధ్యయనం చేసామండి పాండిత్యం వ్యాకరణం చదివాం తర్కం చదివాం ఇంత పండిత్యం వచ్చిన తర్వాత ఇంక వేదాంతం ఒకటే కదా చదవాల్సింది నేను చాలా మంది నేర్పుతున్నటువంటి నాలుగు శాస్త్రాలు చదివేసిన ఇంకొక శాస్త్రం మిగిలిపోయింది అది కూడా చదివేద్దాము అది ఏమిటంటే ఆ శాస్త్రం ఏమిటండి అంటే వేదాంత శాస్త్రం చాలా నాకు తగులుతూ ఉంటారు మంచిది ఇట్ ఈజ్ నాట్ రాంగ్ నాలుగు శాస్త్రాలు చదవి ఇంకో శాస్త్రం చదవాలనుకోవడం మంచిదే కదా అసలు ఏమీ చదవకుండా న్యూస్ పేపర్ మాత్రమే చదివి పడివే కదా మరి కానీ ఆ అభిమానము వ్యక్తిని ఆత్మస్వరూపానికి దూరంగా చెప్పటేసుకుంది కాబట్టి ఏ రకమైన తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే మేము వైదిక విజ్ఞాన సంపన్నులము కర్మానుష్ఠాన పనులము మేము చాలా యోగ్యత చిన్నప్పటి నుంచి మేము అలా వేద విద్యను పట్టుకుని వేలాడుతూ ఉన్నాము కర్మానుష్ఠానాన్ని చేశాము ఇది కూడా వేదమే కదా కాబట్టి ఇది మాకు లభించాలి కానీ ఊళ్ళ వాళ్ళకి లభించింది ఇది మాకే లభించాలి మేమే దానికి అర్హులము అని ఒక అభిమానంతో ఇంకో కొంతమంది ఉంటారు కొంతమంది మేము పుణ్యాలు తీర్థాలు యాత్రలు తపస్సులు జపాలు బాగా చేసుకున్నాము మాకే ఈ విద్య లభిస్తుంది అనే అభిమానం కలిగిన ఉంటారు ఎటువంటి అభిమానము కూడా అదే పెద్ద ఆటంకం అయిపోతుంది నారద మహర్షి ఇటువంటి అభిమానాలన్నింటినీ కూడా విదిలిపెట్టాడు ఏ అభిమానాలు విదిలిపెట్టాడో చూడండి ఉత్తమ అభిజన ఉత్తమమైన వంశంలో పుట్టిన వాళ్లము అనే అభిమానాన్ని విడిచిపెట్టాడు అలాంటి అభిమానం ఉంటుంది కొంతమందికి మేము ఉత్తమ అభిజనం అంటే వంశం మేము చాలా గొప్ప వంశంలో పుట్టాము అనే అభిమానంతో కొంతమంది ఉంటారు అది ఆయన విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన సాక్షాత్తు సృష్టికర్త యొక్క కుమారుడు మానసపుత్రుడు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 అనేక రకముల సంపదలో కూడా మళ్ళీ అనేక రకాలు ఉంటాయి అన్ని సంపదలు ఆయనకి అందుబాటులో ఉంటాయి ఆ అభిమానాన్ని విడిచిపెట్టాడు ఈ విధంగా అభిమానాన్ని కలిగించే ఎన్ని నిమిత్తాలు ఉంటాయో ఎన్ని హేతువులు ఉంటాయో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి సామాన్య మానవుడుతో తనని తాను పోల్చుకుని వినయంతో గురువు దగ్గరికి వెళ్ళాడు అంటే దానిని బట్టే ఆ విద్య ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది శ్రేయస్సాధన ప్రాప్త అత ప్రఖ్యాతి నిరతిశ్రేయప్రాప్తి సాధన ఆత్మవిద్యా ఇంత పన ఆయన ఎందుకు చేశాడు గురువు వద్దకు ఎందుకు వెళ్ళాడంటే శ్రేయస్సాధన ప్రాప్తే అత్యంతక శ్రేయస్సు లేదంటే చిన్న చిన్న శ్రేయస్సులు కాదు అలా కొంతకాలం మంచిని కలిగించి మళ్లీ మాయమైపోయేటువంటి చిన్న చిన్న శ్రేయస్సులతోటి కాకుండా అత్యంత అబ్సల్యూట్ గుడ్ అత్యంతిక శ్రేయస్సు దానికి ఆత్మజ్ఞానము మోక్షము దానిని పొందేటువంటి సాధనం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని పొందుకొరకై ఆయన వెళ్ళాడు అత ప్రఖ్యాపితం భవతి దీనిని బట్టి విషయం స్పష్టంగా నిరూపించడం అయింది ఏమిటంటే అది ఆత్మవిద్య నిరతిశయ ప్రాప్తి సాధనం ఆత్మజ్ఞానం అనేది నిరతిశయమైనది మోక్షము ఇంకా దానికంటే గొప్పది ఉన్నత ఉన్నతమైన స్థితి మరి ఒకటి లేదు స్వర్గానికి వెళ్ళిన వాడు కూడా వాపస్సు వస్తాడు కానీ మోక్ష మోక్ష సామ్రాజ్యాన్ని పొందినవాడు తిరిగి వాపస్సు వచ్చే పని లేదు మళ్ళీ జన్మని స్వీకరించేటువంటి సందర్భం లేదు అంటే వాడు ముక్ ముక్తుడైపోతాడు అని అభిప్రాయం పరమేశ్వరంలో విలీనమైపోయి పరమేశ్వరుడే అయిపోతాడు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 బాగుంది ఓం ఓం ఓం అని పది సార్లు యాభై సార్లో ఐదు సార్లు అన్న తర్వాత ఏదో తల తప్పసప్పగా ఉంది మరో పేరు ఉంటే బాగుంది అని ఓమ్ను విడిచిపెట్టి మరో పేరు దగ్గరికి వెళ్ళాం ఓకే మరో పేరు ఓంకి కరస్పాండింగ్ ఇంకో పేరు ఉంది ఓం నిర్గుణం సగుణం దగ్గరికి రండి రామ ఓకప్పుడు దే దేశంలో ఎక్కడ సర్వత్రా రామాలయాలే ఉండేవి ఎక్కడ చూసినా రామాలయం ఉండేది రామ రామ రామ రామ రామనామని చేసుకుంటే చాలు కదా సరిపడుతుంది కానీ మళ్ళీ కొత్త వింత అది చాలా మే గోకు సమతర్పి ఎందుకంటే కొంత పాట పడిపోయింది రామ యమైన ఓల్డ్ కృష్ణ ఆ అది పాత ఈ విధంగా న్యూ ఇయర్ అండ్ మీద మనస్సు మళ్ళుతో ఉంటుంది మనిషి మనస్సు ఇది మీద విడిచిపెట్టి కొత్త పువ్వుల మీదకి ఉంటుందో మానవుని మస్తిష్కం కూడా అలా ఎదురుతూ ఉంటుంది ఇలాగ ఏకాగ్రత ఉండదు తత్రైకాగ్రం మనకృత్వ అని శ్రీకృష్ణుడు ఆరోధ్యాయంగా ఉంటాడు మనస్సుని ఏకాగ్రం చేయకుండా ఏకాగ్రం చేయమంటే మీరు అర డను ఎదుర్కుండా పెట్టుకుంటే ఏకాగ్రం ఎలా అంటే ఏంటి ఏకం ప్రతి అగ్రం మనస్సు ఒక్కదానిపై నిలుపగవలను అని ఉంటుంది ఒక్కదానిపై నిలుపువలను అని మీరు పెట్టినప్పుడు మీ ముందు ఒక డగను ఉంటాయి ఇదేమి నిలుపుతారు దిస్ఇజ్ ఎక్ మెడిటేషన్ ధ్యానం చేసేప్పుడు పూజ చేసేప్పుడు నడుస్తుంది హారతిచ్చేపుడు ఒకదానికి హారతిస్తే ఎంత ఇష్టమో ఎంత వర్క్ లేదో అరడదానికి ఇచ్చినా అదే వర్క్ కొంచెం ఆ చెయ్యి కొంచెం ఇటో కొంతనో అటో కొంత తీచ్చితే అన్నింటికి కవర్ అవుతుంది హారతి ధ్యానంలో ధ్యానం ఎలా చేస్తారు తమ అఖండానికి మహారాజ్ అనేవారు ఎన్నింటి మీద ధ్యానం చేస్తున్నావు అని అడిగేవారు బ్రహ్మించారు ఏమిట్రా నీకు నీ దగ్గర ఎన్ని మాలలు ఉన్నాయి ఎన్ని ఫోటోలు పెట్టావు ఇన్ని పెట్టావు ఎన్ని ధ్యానం చేస్తున్నావు అంటే ఇవన్నీ ధ్యానం చేసేస్తున్నాను ఇవన్నీ ధ్యానం చేయడం అంటే ఏకాగ్రం మనస్తత్వాన్ని విన్నావాడు ఎప్పుడైనా ఏకాగ్రం మనస్తత్వాన్ని శ్రీకృష్ణుడి వేటలో ఉపదేశిస్తే నేను ఇవన్నీ ధ్యానం చేసేస్తున్నాను అంటే హౌ కెన్ యూ డూ దాట్ ఏకాగ్రం సెటిల్ టు వన్ థింగ్ అని చెప్తారు కాబట్టి ఏకాగ్ర మనస్సుకి కొత్త కొత్త వాటి మీద ఆ విధంగా జంప్ చేస్తూ ఉంటుంది ఎనీవే సో అన్నిటికంటే సర్వశ్రేష్టమైన ఈశ్వరుని నామము ఓం మిగతానామాలన్నీ తర్వాత ఓం నిర్గుణము ఓం దాంతో ప్రారంభమవుతుంది ఓం అంటే భగవన్నామస్మరణము అని అర్థం ఇది వేరే అర్థం అక్కర్లేదు రామరామ అని మొదలుపెట్టినట్టు అయితే శివ శివాన్ని మొదలుపెట్టినట్టు సో ఓం అని మొదలు పెడతారు భగవంతుడికి ఓం అని పేరు రావటానికి ఓం అని సంస్కృత పదం కింద కూడా వ్యాఖ్యానం చేయవచ్చు ఓం భాషలకు అతీతమైన ధ్వని నాదాత్మకం ఇది వర్ణాత్మకంగా చెప్పనక్కర్లా నాదాత్మకంగా చెబుతాం కానీ వర్ణాత్మకంగా కూడా చెప్పాలనుకున్నట్లయితే అవతి ఇది ఓం రక్షించేవాడు అని దేవుడికి రక్షించేవాడు రక్షకుడు కనుక ఓం ఓం సో ఇప్పుడు మంత్రం చూడండి ముందు మంత్రం చూసి తర్వాత భాష్యం చూసినాం అది దాని పద్ధతి మీకు తెలుసు కదా అధిహి భగవహ ఇపసాద సనత్ కుమారం నారదహ హిందంటే ఒకప్పుడు అనగనగా ఒకప్పుడు నారదుడు సనత్కుమారుని ఉపససాద దగ్గరికి సమీపించాడు శిష్యుడు గురువు వద్దకు వెళ్లి పద్ధతిలో వెళ్ళాడు వెళ్లి ఏమని కోరాడు అధి హి భగవహ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 నిత్యు దానిలో దాగి ఉన్నది నిత్యు లేదు వాస్తవానికి నిత్య దాగి ఉన్నది కాబట్టి అధ్యయనం చేయించండి అని అర్థం ఒక అర్థం మరో అర్థం చూద్దాం భాష్యకారులు ఏం చెప్తాడు అంటే మీరు నాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అని అర్థం అధీహి భగవ తీయంగా మీరు చూశారు అధీహి భగవో బ్రహ్మేతి భగవహ బ్రహ్మ అధీ బ్రహ్మను మీరు నా చేత అధ్యయనం చేయించండి మీరు అధ్యయనం చేయండి అంటే అర్థం నాచేత అధ్యయనం చేయండి సో అధిహి భగవ ఇది హోపశసాద నారదన్న శనత్కుమార నారద అప్పుడు తమ్ హోవాచ అప్పుడు సనత్కుమారు నారదం నుంచి ఉద్దేశించి చెప్తున్నారు ఏమని ఉపసీద అంటున్నారు అసలు ముందు నీకు తెలుసున్నదేమిటో నాకు చెప్తాను ఎంతవరకు చదువుకున్నావు ఏం చదువుకున్నావో మా నన్ను తేన ఉపసిద దాని ద్వారా సమీపించను అంటే నా దగ్గరికి వచ్చి కూర్చో నువ్వేం చదివావు అసలు ఎంత దాకా చదివావు చెప్తే ఆ పై మాట నేను చెప్తా అసలు ఏం చదివాడో క్వాలిఫికేషన్ తెలుసుకోకుండా ఆత్మజ్ఞానం ఎలా చెప్తారు కాబట్టి యద్వేత్త తేన మోపసి ఓకే నాలుగు చదువుకున్నదేదో చెప్పాలి చెప్తే ఆయన ఏం తతస్తే ఊర్ధ్వం లక్ష్యా తతహా తరువాత అంటే నీవు నీకు తెలుసున్నదంతా ఏమిటో నాకు చెప్పిన తర్వాత అంటే పేర్లు చెప్పమని బయోడేటా చెప్పమని ఏం చదువుకున్నావు బయోడేటా చెప్పమని చెప్పిన తర్వాత ఊర్ధ్వం ఆ పైన నేను నీకు వక్ష్యామి కేరకు నేను బోధించగలను ఇది సహోవాచ అని ఆయన సనత్ కుమారుడు నారదును ఉద్దేశించి చెప్పిన ఫోన్ అవుతాను విడించడం చేయండి క్లాస్ టైంలో ఫోన్ ఆన్సర్ చేయడం జరుగుతుంది దీని మీద భాష్యం చూద్దాము అధీహీ అధీష్వాగవహా భగవన్ కిలోపసాద అఖిలా అన్నది హానే పదానికి అర్థం అనగనగా ఒకప్పుడు అధీహి అంటే అధీష్వా అంటే అధీహి అని పరస్మైపదే పరస్మైపతి కుదరదు అధి వచ్చినప్పుడు ఆత్మనే రావాలి వ్యాకరణ రూ ప్రకారంగా కానీ ఆత్మ నేపథ్యంలో మార్చారహీశ్వా ఆత్మనేపద్య లోటు ఎలా ఉంటుందండి పరస్మైపతి లోటు హీ ఉంటుంది ఆత్మనేపద్యీ లోటులో శ్వా ఉంటుంది కాబట్టి పరస్మైపతి నుంచి ఆత్మనేపతికి మార్చారు ఎందుకలా మార్చడం అంటే ఏదో వ్యాకరణంలో చిన్న ఇబ్బందులు ఉండడం చేతను అలా మార్చి లౌకికంలో ఆత్మ నేపథ్యం యా భగవంత్రి అధి స్మరస్ ముందు వ్యాచ్ తిరగకృష్ణ ఆత్మ నేపథ్యంలో మార్చారండి అంతవరకు అడ్డపెట్టండి అధిష్ మీరు అధ్యయనం చేయండి అధ్య ఆయన ఎందుకు అధ్యయనం చేయడం అధ్యయనం చేయించండి దాంట్లో నిచ్ నిచ్చే హేతుకర్తృత్వం చేయించడం చేయడం చేయించడం లబ్బుకి చేయడం అని అర్థం కురు చేయండి నిచ్ అనే ప్రత్యయం చేర్చినట్లయితే ఆ నిచ్చు మీకు కనపడదు పదంలో అని నిజంతము అంటారు నిచ్చు పదం ప్రత్యయం చేర్చిన పదం నిజంతం నిజంతము కారయ ఛ వె వెళ్ళుము గమయ వెళ్ళునట్లు చేయుము భూక్షష్వా భోజనం చెయ్యి భోజయ అంటే భోజనం చేయించు పిబా త్రాగుము పాయయా త్రాగించుము పిలానా పీనా పిలానా అది ఆ నిత్య అనమాట ఆ లా ఖానా ఖిలానా నిత్యది ఆ లా నిత్యది హిందీ నిత్యది అలాగే సంస్కృతం కాబట్టి నిచ్చి దాంట్లో అంతర్గతంగా ఉన్నది అని అది అర్థం చేసుకోవాలి అధ్యయనము చేయము ఇంకోరకంగా కూడా చెప్పచ్చు అది శంకర్లు చెప్తారు అధిహి భగవ ఇది మంత్ర అధిహి అందాము అధిహి భగవ ఇది మంత్ర అదే ఆయన వెళ్ళాడు వెళ్ళి అధిహి భగవ అన్నాడు అదే అధిహి భగవ ఇది మంత్ర అంటే ఇదేని మంత్రం అయితే ప్రతి మంత్రానికే వినియోగం ఉంటుంది ఉపసదన మంత్రము ఉపశతన మంత్రం ప్రాచీనంలో అలాగే చదివేవారు ప్రాచీనంలో ఏమని చదువుతారంటే ప్రశాంతి మంత్రం అయిన తర్వాత గురువు గారు ఆగుతారు అయితే విద్యార్థి అధిహి భగవహ అంటాడు విద్యార్థి ఆధునిక కాలంలో పాఠాలు చెప్పే పద్ధతిలో కొద్దిగా మారి రివల్యూషన్ కదా ఇప్పుడు గురువు గారు అయ్యా మీరందరూ చదువుకుండా అంటే ఖాళీగా కూర్చున్నాను ఇదే పని పెట్టుకుని కూర్చుండ నా గురించి ఎవరో రాశారు రాశారు ఎవరి రాశారంటే ఈయన ఉపనిషద్విద్యని పలిమెంట్కి బోధించట కొరకై సన్యాసం తీసుకున్నారు అని రాశారు వాళ్ళు అలా అనుకుని రాశారు నేను అలా నేను అనుకున్న వాటి కాదు నేను ఎలా చెప్పలేదు కూడా ఎవరో నేను ఎక్కడా చెప్పలేదు అలాగే అలా చెప్తే తప్పు కదా దాని అర్థమేట లోకల్ని ఉద్ధరించడం కోసం మేము చేస్తున్నాము అర్థం చాలా అలా కళలో కూడా అసలు అటువంటి భావన రాకూడదు ఏదో సంసారం పడక సన్యాసం తీసుకున్నాం దట్ ఈస్ దూత్ ఇట్ సో కానీ అలా రాశారు అంటే లోకల్లో అలాగే అనుకుంటారు అన్నమాట వారు అలా అనుకుంటారు ఏమని మనం పది మందికి చెప్పి బోధించి సేవ చేసి మనం ఇప్పుడు దీన్ని ప్రచారంలో పెట్టాలి దట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ అని ది థింక్ లైక్ దట్ అండ్ ది సేల్ లైక్ దా సో మీ దృష్టిలో ఏది మంచిని మీరు అనుకుంటారో దాన్ని పుట్టిటాన్ని అదర్ కర్స బికాస్ అలా మీరు అలా మంచిగా భావన చేసి ఆ మంచి ఇతర వాళ్ళకి ఆపాదిస్తారు తప్పేం కాదు బట్ దట్ ఈజ్ నాట్ ది ట్రూత్ అలా ఉండదు పద్ధతి కూడా కాదు విద్యార్థి గురువుని ఆశ్రయించాలి అయ్యా మీరు మాకు పాఠం చెప్తాను గురువు గారు అయ్యా మీరు మాకు భిక్ష ఏర్పాటు చేయండి అని గురువు గారు విద్యార్థులను ఆశ్రయించాలి ఇప్పుడు అంతా రివర్సు విద్యార్థులకు భోజనం పెట్టి పాఠం చెప్పడం నేను భోజనం పెట్టి పాఠం చెప్తాను దిస్ ఇస్ ఇస్ ఇస్ న్యూ ఇయర్ మెథడ్ ఇట్స్ ఓకే దిస్ ఇస్ ఈ కాలం యొక్క లక్షణం అది కాబట్టి పూర్వం అధీహి భగవ అని ఆగుతాడు విశేష్యం అప్పుడు నేను పాఠమా అధీ భగవైతే ఉపసదన మంత్ర ఇర్థం అది ఉపసదనానికి మంత్రము తర్వాత సనత్కుమారం యోగీశ్వరం బ్రహ్మష్ఠం నారద ఉపసన్నవాన్ సనత్కుమారుడిని నారదుడు సమీపించినాడు ఇప్పుడు మీకు సమాజంలో అనేకములైన భావజాలములు ప్రచారములు ఉంటాయి అవి తప్ప అంటే తప్పు కాకపోవచ్చు కానీ ఒకంత సత్య దూరాలుగా ఉంటాయి మామూలుగా లోకంలో అభిప్రాయం ఏమిటంటే ఆత్మజ్ఞాన్ వేరే ఉంటాడు యోగీశ్వరుడు అనేవాడు ఈ పాస్ వేరు ఆ పాత్ర వేరు కొన్ని వేరువేరు మార్గాలు అనే అభిప్రాయం చాలా తప్పదు యోగీశ్వరుడు అంటే అలా ప్రాణాయామాలు ప్రత్యాహారాలు చేసేస్త సమాధిలో దిగుసిపోయి ఏదో ఉంటాడు ఆయన యోగేశ్వరుడు వేరే స్పెషల్ పవర్స్ ఏవో ఉంటే అది వేరే ఈ ఆత్మజ్ఞానం దీని రుచిపచ్చి ఉండదు తప్పది కూరలాగా వెనక ఏదో పచ్చం కూరలాగా ఉంటుంది ఇది దిస్ ఈ సంస్ ఇట్ ఈ రాంగ్ రాంగ్ రాంగ్ యోగము అంటే జ్ఞానము అని అర్థం దీ యూనిటీ యోగము అంటే యూనియన్ జీవుడు జ్ఞానము యొక్క ప్రభావముచే జ్ఞానముచే తెలుసుకున్నటం ద్వారా ఆ తన యొక్క అభేదాన్ని ఈశ్వరునితో దర్శించి తెలుసుకుని ఈశ్వరునితో ఐక్యాన్ని చెందుతాడు అది యోగము కాబట్టి ఈ అష్టాంగ యోగం అనేది ఆ యోగానికి దారితీసేటువంటి అవయవాలు అంగాలవి కొంత కూర్చోవటం ఉపాసన చేయటం జపం చేయటం దానికి ఒక ఆసనము ప్రణాయామము ఇవన్నీ కూడా మనిషిని ప్రిపేర్ చేస్తాయి అంతేగాని ఇదే యోగం కాదు ఈ విధంగా అంతఃకరణ శుద్ది చెంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉండేటువంటి జీవన్ముక్తుడు కాబట్టి యోగీశ్వరం బ్రహ్మిష్టం నారదహ ఉపసన్నవాం ఆత్మజ్ఞాన ప్రాప్తి సాధనములు ఏవైతే ఉంటాయో శ్రమదమాధులు వీటన్నిటిలో కూడా నిష్ నిష్ణాతుడు సర్వ సమర్థుడు అయిన సంతకుమారుడు యోగీశ్వరుడు అండ్ దెన్ బ్రహ్మేశ్వరుడు అంటే బ్రహ్మణి స్థిత బ్రహ్మణి స్థిత ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ ఉండడం అంటే ఏమిటి వాట్ ఈస్ ది ప్లాట్ఫామ్ అని అర్థం ప్రతి వ్యక్తికి ఓ ప్లాట్ఫామ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ధనవంతుడున్న ధనికుడు ఉన్నాడు అనుకోండి ఆ ధనికుని యొక్క ప్లాట్ఫామ్ ఏమిటి ఆశ్రయం ఆధార ఆధార భూమి పృష్ఠభూమి లేకపోతే ఆధార భూమి ఏమిటి ధనికుడికి ధన ఇప్పుడు స్టాక్ మార్కెట్లో బాగా నిష్ణాతుడు ఉంటాడు అతని ఆధార భూమికి ఏమిటంటే ఆ స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ అది అతని ఆధార భూమి నేను ఈ మధ్యన ఒక అతన్ని కలిశాను అతను స్టాక్ని స్టాక్ మార్కెట్ ప్లే చేయటప్పుడు చాలా నిష్ణాతుడు అతను అత చెప్పాడు ఈ మధ్యన ఒక చాలా ధనాన్ని స్టాక్ మార్కెట్ ప్లేలో నేను సంపాదించానండి ఏం చెప్పాను అంటే నేను అన్నాను మరి ఇంకైతే ఇంకేమీ రిటైర్ అయిపోవచ్చు కదా వినవు రిటైర్ అకే కావాలని అండి రిటైర్ అంటే ఆయనందరూ నిజమే చేయొచ్చా పని రిటైర్ అయ్యి ఏం చేస్తాను నేను ఖాళీగా ఏం కొంత సేవ్ చేసుకుని మిగతా ప్లే ప్లే చేస్తూ అలా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే రిటైర్ అయిపోమని నేనైతే చెప్పాను కానీ ఆయన ఆధార భూమి ఎక్కడికి రిటైర్ అవుతాడు ఎనా ఆయకు ఉన్నటువంటి బేస్ని వదిలిపెట్టలేదు కదండి బేస్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ రకంగా ప్రతివాడికి ఓ బేస్ ఉంటుంది అందరి బేస్ అనాత్మ బేస్ ది గ్రౌండ్ ఇన్ విచ్ విండ్ ఇస్ అనాత్మ ప్రతివాడికి అనాత్మ బేస్ ఈ అనాత్మ బేస్ గా ఉన్నంత కాలం సంసారం నడుస్తూ ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉండుత వాడి బ్రహ్మిష్ఠ అంట బ్రహ్మస్వరూపము నుండి నిలిచి ఉండుత దేస్ ది గ్రౌండ్ ఆఫ్ ఆల్ ఈస్ బ్రహ్మ ది గ్రౌండ్ ఆఫ్ ఆల్ అండ్ బ్రహ్మ విచ్ ఇస్ ఆత్మ అండ్ హీఈస్ గ్రౌండెడ్ ఇన్ ది గ్రౌండ్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ గ్రౌండ్ అనే పదాన్ని వాడేస్తా క్యాపిటల్ జీబెట్ వస్తారు బ్రహ్మ అనే అర్థంలో క్యాపిటల్ జీపెట్ వాడతారు గ్రౌండ్ వాట సో ఆ వెస్టర్న్ ఫిలాసఫర్స్ బాగా చదువుకుంటున్నాం ఏ స్టడీ వెళ్ లే ఆల్సో జ్ఞానము దానికి ఈస్ట్ వెస్ట్ అనేది లేదు అండి సూర్యకాంతి ఉంటుంది సూర్యకాంతికి ఈస్ట్ ఏమిటి వెస్ట్ ఇప్పుడు ఇక్కడ సూర్యకాంతి లేదు వెస్ట్లో ఉంటుంది సూర్యకాంతి రేపొద్దున అక్కడ చేకం ఇక్కడ ఎనీవే సో బ్రహ్మిష్టం బ్రహ్మనిష్ఠుడు కాబట్టి ఆయన ప్రస్తుతం బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు ఎప్పుడూ బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన శమదమాది సాధనములు ఆయనకి బాగా కరతలామూలకములై ఉంటాయి యోగేశ్వరం బ్రహ్మీష్ఠం అటువంటి సనత్ కుమారుణ్ణి నారద మహర్షి వెళ్ళాడు సనత్ అనే పదము సదా అనే అర్థంలో వాడతారు సదా కుమార ఎప్పుడు కుమారుడే వయస్సు పెరగదు ఎప్పుడు కుమారుడే అంటే అర్థం దేహాభిమానం గలవాడికి దేహంలో వచ్చి మార్పులన్నీ ఆయనలో వస్తూ ఉంటాయి నేను ముసలివాడిని అయిపోయాను నేను పడుతువాడిని నేను మధ్య వేసుగలవాడిని అని ఈ విధంగా వ్యక్తి దేహాభిమానంతో దేహధర్మాలను తనపై అధ్యారోపం చేసుకుంటూ ఉంటాడు ఇది మనవసంభావం అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అజ్ఞానం అంటే బాగుండదు వినడానికి కొంచెం అనుకూలంగా ఉండదు మరి ఏం చేస్తాం మరి వేదాంత పాఠం కదా మరి అజ్ఞానం అనకపోతే గుర్తు పెట్టి జ్ఞానం అంటారా అలా చేయలేదు కదా సో దేహాభిమానంతో మనిషి జీవిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పినా వేదాంతం అంతా కలిపి మళ్ళీ గిరగిరగిరగా జరిగి ఆ పాయింట్ దగ్గరికి వచ్చి అల్పుతూ ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా వేదాంతం ఉంటాడు ఆత్మ ఉంటాడు ఇదంటాడు అదంటాడు తను మాట్లాడేవాడు దేహముతో తాదాత్ చెందిన వ్యక్తి అయి లేకపోతే ఆ వ్యక్తిత్వం నుంచి బయటపడి మాట్లాడుతున్నాడా అంటే అది మనకి ఆన్సర్ ఈస్ వరకు దేహ తాదాత్మ్యాన్ని చెందే మనిషి మాట్లాడుతూ ఉంటాడు సో దేహ తాదాత్మ్యానికి అతీతంగా ఉండి మాట్లాడడం అన్నది చాలా అదుపుగా కనపడుతుంది కాబట్టి సో ఆ దేహాభిమానంతో ఈ తన ఎందులో అనేక ధర్మాలను ఆరోపించుకుంటాడు వాస్తవంలో ఆ దేహధర్మములను తన ఎందులో ఆరోపించుకొనరాదు ఎనీవే సో ఆ బ్రహ్మ ఈ సనత్ కుమారులు ఆ దేహధర్మములు లేనివారు మాట ఎదుగు చెప్పారా అని నేను ఆలోచిస్తున్నాను ఎందుకో కనెక్షన్ అదో కదా కనెక్షన్ దొరకదు ఎందుకు దొరకదంటే బుర్ర బుద్ధి పనిచేయడం మానేసేసింది గత మూడు రోజుల నుంచి బుద్ధి పనిచేయటం లేదు అందుకోసం కనెక్షన్ పనిచేయడం ప్రారంభించేస్తుందా అని వెయిట్ చేస్తున్నాను జస్ట్ వెయిటింగ్ హరిట్టు స్టార్ట్ ఫంక్షనింగ్ వన్ మోర్త ఎగెయి ఒకసారి ఫంక్షన్ చేస్తే మళ్ళీ నేను ఇక్కడి నుంచి కెనడా వెళ్ళాను అప్పుడు వెళ్ళినప్పుడు ఇదిగాను ఆవేళ ఏదో క్లాసు రాత్రి వంటి కంటే ఇది కాను పొద్దున్న పొద్దున తొమ్మిదింటి క్లాసు ఇంగ్లీష్లో పాట చెప్తుంటే పదాలు దొల్లవు తెలుగు పదాలంటే ఇంకా మాతృభాష కనుక ఏదో దొల్లిస్తున్నాను ఇంగ్లీష్ పదాలు రాదు తర్వాత పదాలు కొన్ని చోట్ల ప్రొనౌన్సియేషన్ తప్పు అంటే నాకు స్పెలింగ్ తప్పు అనమాట ఇంబెడెడ్ అన్న ఇంబెడెడ్ అంటే ఏమిటి ఇలా మాట్లాడతాడు ఏమిటి అని అంబేడా అన్నాడు ఆయన ఒక ఆయన అవునండి అంబేడే అన్నాడు అంటే అంటే భ్రాంతి అనమాట ఇమ్మ ఎమ్మ డౌటర్ తర్వాత అంత అంత గ్లేరింగ్ మిస్టేక్స్ అన్న తర్వాత ఇంకొక మిస్టేక్ ఏదో చేసారు వెరీ గ్లేరింగ్ మిస్టేక్ సో స్టాట్యూ అనాలి స్టాట్యూ శిల్పము స్టాట్యూట్ అన్న స్టాట్యూట్ తర్వాత ఏమిటి స్టాట్యూట స్టాట్యూ సందేహం సందేహం అంటే అంత సందేహం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 ఆయన దగ్గరికి నారదుడు వెళ్ళినాడు ఆయన న్యాయంగా ఉపసాదనం చేశాడు న్యాయముగా అంటే యుక్తియుక్తముగా యుక్తి అంటే ఏంటి లాజికల్ గా అంటే అర్థం శాస్త్రీయమైన పద్ధతిలో ఉపసాదనం చేశాడు సమీపించండి శాస్త్రీయమైన పద్ధతి ఉంటుంది ఏంటి నమస్కారం చేసి అధిహి భదవహ అన్నాడు అది న్యాయమైన పద్ధతి కదా సో ఎప్పుడైతే అంత న్యాయబద్ధంగా ఉపసదనం చేశాడో సంతోషించాడు సనత్కుమారుడు సంతోషించి అంటున్నాడు ఉవాచ ఇది రిప్లై యత్మవిషిద్ తేనా త్యాపన మాముపసీద ఇదహం జాయి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 దానిని ప్రకటించటం ద్వారా ఉపసాధనం చేసి పద్ధతి ఒకటి ఉంటుంది అయ్యా నేను మీ దగ్గర వచ్చాను ఓ అలాగా ఏం చదువుకోవడానికి వచ్చావు ఏం చదివావు ఇంతకుముందు ఇంతకుముందు పంచకావ్యాలు చదివాను ఇప్పుడు వ్యాకరణం మీ దగ్గర చదవాలని కాబట్టి ఆ విధంగా నీవు నన్ను సమీపించు విధమహం జానే ఇది ఇంతవరకు నాకు తెలుసు అని నువ్వు చెప్పు చెప్తే ఆ పై మాట నువ్వు చెప్తావు క్ష్యామి అది తప్పుడు అహం నేను ఊర్ధ్వం వక్ష్యామి పైన పోషిస్తాను పైన అంటే దేనికి పైన భవత విజ్ఞానాత్ ఊర్ధ్వం నీకు తెలుసున్న దానికంటే పైది నేను చెప్తాను వక్ష్యా సో చేతుభ్యం నీ కొరకు నేను పోషిస్తాను పాప ఆయన సంతోషించాడు నారదులంతటి వాడు వచ్చి అధిహి భగవహ అంటే చాలా సంతోషించి నీకు తెలుసున్నదేదో చెప్పబోయా నీకు ఆ పైమాటేం చెప్తాను ఇది హోవాచో నారదహ ఈ విధంగా ఎప్పుడైతే సనత్కుమారుడు ఆదేశించినాడో ఇది ఉక్తవతి అప్పుడు నారదుడు ఈ విధంగా సహా నారద ఆ నారదుడు ఈ విధంగా సమాధానమును చెప్పినాడట రెండో మంత్ర ఋగ్వేదం భగవోధ్యేమి యజుర్వేదం కామవేదం పాథర్వంచుహాసపురాణం పంచమం వేదానా వేదం పిత్ర్యంశి నిధి క్యం ఏం దేవ విద్యాం బ్రహ్మవిద్యా భూత విద్యా క్షత్రవిద్యా క్షత్రవిద్యా సర్పదేవన విద్యా ఏతద్భవ అధ్యేమీ ఇంజనీర్ చదివేనా ఏదో సాంపుల్ చెప్తుంది సంగీజలు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 అటుపనిషత్తు నేను చాలా ఇంతకుముందే చాలా శ్రవణం చేశాను అండి ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ కథంతో ఎక్కడ ప్రారంభం ఎంతమంటారు అంటే పోనీ వద్దు ప్రస్తుతం కాదండి అని చెప్పారు సో ఆ విధంగా మేము ఎంతో అధ్యయనము చేశాము అనే ఒక అభిమానం ఉంటుంది ఆ అభిమానము ఆటంకం ఆ పాయింట్ ఒకటి ఇక్కడ అందుకోసం కథను అలా తీసుకెళ్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మాకు ఇచ్చలుసు ఇచ్చలుసు ఇచ్చలుసు ఇచ్చని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 సో ఆ రకంగా అర్థం పర్థం లేని విద్యలు ఏవో పట్టుకు కొంతమంది వేలాడుతూ ఉంటారు వాటిలో ఉండే సారం ఎంత అంటే ఐఎమ్ నాట్ షూర్ ఇది చాలా ప్రాబ్లమాటిక్ సో ఈ విధంగా లోకంలో అనేక విద్యలు నడిచిపోతూ ఉంటాయి ఇంకా వాటికిమీ ఒక సుధామొదలు ఉండదు తలా తోకా ఉండదు తలా తోకా చక్కటి యూజ్ ఇది మంచి ఇదియం ఇంగ్లీష్లో చెప్తారు ఎన్నెనో హెడ్ అండి ఎన్నెనో టైం అంటారు ఇంగ్లీష్లో అలాగే తలాతోకాలేది విద్యలు ఇవ్వేవో ఉంటాయి అది విద్య అనడానికి లేదు లేదన్న అవనడానికి లేదు కాదనడానికి లేదు దాని మీద నేను నేను పుస్తకాలు పెద్దలైతుంది ఇది ఎంటుంది ఈ రకంగా ఎన్ని విద్యలు మీరు వల్లే వేసినా అల్టిమేట్గా ఎందుకు పనికిరానివే అంటుంది సో నహి నహి రక్షత ఇంకా అనగడం జా సో అంటే సంస్కృతం చదువుకోవద్దు వ్యాకరణం చదువుకోవద్దు అని కాదు కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఒక ఆయన నిర్వడాను ఆయన వ్యాకరణమే చదివారు వ్యాకరణమే చెప్పారు ఇంకా మరొకటి ముట్టుకోలేరు మరి అది నహి నహిరక్ష విక్రోకరణే అన్నది అటువంటి వాళ్ళ గురించి చెప్పాను గోవింద అని ఈశ్వరుని నామాన్ని స్మరించడానికి వ్యాకరణ విద్వాంసుడు అవ్వనక్కర్లేదండి భక్తి ఉంటే సరిపడుతుంది గోవింద గోపాల రామాయణానికి భక్తి కావాలా వ్యాకరణం కావాలా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 ప్రసంగం కూడా అలాగే ఉంటుంది అక్కనే ఆ నాన్న తర్నానికి చూశాను మళ్ళీ ఆ అమ్మ తసంగా అలాగే ఉంటుంది అంటే దీన్ని పితృదేవతారాధకుల యొక్క లక్షణాలు అలా ఉంటుందని నేను అన్నానని పోతుంది విధంగా మాంధుక్యంలో చోట వచ్చింది తర్వాత పానుగంటి లక్ష్మీనరసింహారాజ్ గారిని ఒక్కరో గాయముండేవాడి ఆయన ఇదంతా గమనించి కర్ణాభరణం అనే నాటకం హతాశాడు ఇదంతా తరుగు నిరూపిస్తాడే కాబట్టి పితృయం కాబట్టి వైదిక సంస్కారాల్లో అదొక ప్రధానమైన అంశం అంటే ఆ పిత్రయం ఏమిటంటే పితృదేవతారాధన చేయదగ్గది దేవపితృ కార్యాభ్యాన్ని అప్రమదితని గృహస్థ అండి చేయదగ్గదంటే ఇంకా అందరూ బయలుదేరమని కాదు బ్రహ్మచారికి ఏమైనా సంబంధం లేదు గృహస్థు మాటలు చెప్తున్నారు దేవపితృ కార్య బ్రహ్మచారికి సంబంధం లేదు ఎతికి సంబంధం లేదు కూడా ఉండదు ఆ పుష్లు కూడా వేరాలు లెక్క ఏవో కొన్ని ఉపాసనలు నిధులు ఉంటాయి అక్కడ దేవపితృ కార్యంలోనూ గృహస్థు చేసుకోవాలి చేయమని అభిప్రాయం కానీ అక్కడే స్టక్ అదే అభిప్రాయం కృత్యం అలా స్టక్ వైదికులకి అటువంటి దోషం ఉండొచ్చు వేదం లేదు శాస్త్రం లేదు ఏమీ లేనివాడి గురించి ఏం చెప్తాం ఏమీ చెప్పాము వదిలేస్తాం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 ఈ పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే అదొక శాస్త్రం ఉండేది ఈ మధ్యకాలంలో పోయాయి ఆ శాస్త్రాలు అని ఆ శాస్త్రం ఏంటంటే మినరల్స్ ఎక్కడ ఉన్నాయి మినరాలజీ నిధి దాని లక్షణం ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్నది ఏమిటంటే వాటర్ డివైనర్ ఈ వాటర్ డివైనర్ ఉంటాడు నేను వీళ్ళని చాలా చూశాను వాళ్ళు మోస్ట్ అన్ అన్కన్విన్సింగ్ గా ఉంటారు మీరు చూసే ఉంటారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఏం చేస్తారంటే ఓ స్టోను మంచి అందంగా గుండ్రటి స్టోన్ ఒకటి ఉంటుంది ఆయన దగ్గర ఆ స్టోన్ మధ్యలో చిల్లు పెట్టి దారం ఒకటి కడతా అదే అది వేలుకి ఇలా చుట్టుకుంటా చుట్టుకుందని ఇలా ఇలా తిప్పుతూ ఉంటా ఇలా తిరుగుతూ ఉంటుంది ప్రసిషన్ అంటారు ప్రసిషన్ ఒకరిసేసాయి ప్రసిషన్ అలా తిరుగుతూ ఉంటుంది అంటే తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటే ఆయన ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఇలా ఇలా తిప్పి రైట్ తిరుగుతూ ఆయన తిప్పుకున్నట్టు కాదు అది తిరగడం ప్రారంభిస్తుంది ఆయన తిప్పుతూ ఉంటాడు వేలతోటి ఇలా అది అది కొంచెం ఇటువైపు తిరుగుతోంది మీ వేలు అటు పెడితే మీరు అటు పెడతా ఇంకేటండి ఆయన ఆయన చెప్పేది వాట్ హీ సేఫ్ హీ బిలీవ్స్ ది ఎవరి థింగ్ వాటికి ఆయన ఏదో బ్లఫ్ చేస్తున్నారని నేను అంట స్టార్ట్స్ బిలీవింగ్ ఇలా ఇలా తిప్పుతూ ఉంటాడు ఇటుతో తిప్పుతా నవ్ యూ సిట్ ఈస్ స్ట్రింగ్ టువర్డ్స్టాయ్ దే ఫోర్ సంథింగ్ ఈస్ రాంగ్ అంది రైట్స్ థాయ్ ఈ రకంగా నేను ఒక ఆయన నా వెంట పడి నేను ఆశ్చర్యపోయాను నా దగ్గరకు వచ్చి కూర్చొని ఇలా తిప్పేస్తావు చూడండి మీ దగ్గరకు వచ్చేది అక్కడి నుంచి తిప్పుకుంటూ వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి చూడండి ఇప్పుడు చూడండి ఇది వేగంగా తిరిగేసుకోండి అలా వచ్చి నా దగ్గరకు వచ్చేప్పటికి చూడండి ఇప్పుడు ఎంత స్లో అయిపోయిందో మీ దగ్గర ఏదో ఉంది అంటారు ఆ వేలు మీ దగ్గర ిహేవింగ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అని హౌ యూ కెన్ సే యూఆర్ నోనా నేనేమీ చేయట్లేదు దానంతే సో ఈ వాటర్ డివైడ్ అదే ఇక ఒక పుల్ల తీసుకుంటాడు పొగ తీసుకుని ఇలా ఇలా కొడుతూ ఉంటాడు అక్కడికి వచ్చే ఇక్కడ సౌండ్ మారింది అంటే లేకపోతే ఈ పుల్ల అలా పెడతాడు పెడితే అటు పడిపోతుంది ఇలా పెడతాడు అప్పుడు ఇటు పడిపోతుంది అటు పడిపోతుంది ఇంకో చోటకి వెళ్ళి అలా పెడతాడు పెడితే పడదు ఇదిగో ఇక్కడ వాటర్ ఉందండి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 మిడతం బట్టలు చూసిన వ్యవహారంగా నడుస్తూ ఉంటుంది లెట్ మీ సే వెరీ క్లియర్లీ ఐఎమ్ నాట్ కన్విన్స్ నేను కన్విన్స్ కాలా మీరు కన్విన్స్ అయ్యారేమో నాకు తెలియదు కానీ నేను కన్విన్స్ కాలా సో కోనసీమ లాంటి చోటకి వెళ్లి వాటర్ దెబ్బైనది అక్కర్లేదు ఎక్కడ ఎవడో అక్కర్లేదు ఎక్కడ దవ్వినా నీళ్లు వస్తాయి అడుగునా స్టోన్ స్ట్రక్చర్ ఉంటే వాటర్ దెబ్బైనది అయ్యేది మరొకటి అయ్యేది ఏది దవ్వినా నీళ్లు పడవు మేమన్నీ చూసి తల బొప్పు కట్టేసి దండం పెట్టి విదిలేసి అన్యాసం పుచ్చేసుకుందాం అన్నే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 ఇంకా ఇంకా కొంతమంది ఇప్పటికీ ఉన్నారు లంక బిందులు ఎక్కడున్నాయో చెప్తారు కనపడ్డారా మీకు ఇటు ఎవరన్నా అసలు విన్నారా లేకపోతే నేను చెప్పడమేనా విన్నారు కదా ఓకే లంక బిందులు ఎవర లంక బిందె ఎక్కడుంటాయో చెప్తానంటే అసలు ఉండాలా లంక బిందే ఎవడో ఒకడు పెట్టి కదా ఎవడో ఒకడు పెట్టుంటే దాన్ని వెతుక్కోవడం పట్టుకోవడమో పట్టుకోవడం పెట్టాడని నమ్మకం ఉంది కాబట్టి ఏమో ఆయో సో ఇవన్నీ నిధిం ఒక ఎష్యూ ఉంద మినరాలవే నర్ అంటే పొరగం వాళ్ళు మినరల్స్లో కొంత సామర్థ్యం ఉండేది వాళ్ళు మెటలజిస్ట్ కింద ఉండే జింక్ కాపర్ గోల్డ్ సిల్వర్ ఐరన్ ఇవన్నీ కూడా వెరీ ఓల్డ్ మినరల్స్ వాళ్ళు దేవర్ ప్రాస్పెక్టింగ్ ఆలోచిస్తుంది అదొక శాస్త్రం దీంగ్ వాకోకోవాక్యం అంటే తర్కశాస్త్రం అనుమానం సిల్లాగిజం ఇవన్నీ తర్క వెస్టర్న్ కంట్రీస్లో అరిస్టాట్లు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేశారు మన దగ్గర గౌతమ మహర్షి కణాద మహర్షి వీళ్ళందరూ కూడా వాకోవాక్యం అంటే ఏమిటా దాని దాని ఎటిమాలజీ ఏమిటా అని చూసారా దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఓకే సో వట్ ఈస్ ది ఎటిమాలజీ అని ఐ వాస్ థింకింగ్ అబౌత్ నాకు దొరకలేదు కానీ నాకు ఏమనిపించింది అంటే ఊహ ఇంకా దొరకకపోతే ఊహ ఇదగ్గర మనం కొంత బతకాలి దొరకపోతే ఓ వచ్చి వీడు చెప్పింది వాడు కాదంటాడు వాడు చెప్పింది వీడు కాదంటాడు వాకోవాక్యం అంటే తర్కశాస్త్రం సో ఎదరవాడు చెప్పింది ఖండించి పైమాట చెప్పడమే దాని దాని తాత్పర్యం అంతకంటే వేరే తాత్పర్యమే ఉండదు ఆ కారణంగా దానికి వాకోవాక్యం ఓ వాక్యం ఇంకో వాక్యం ఇంకో వాక్యం మరో వాక్యం అలాగా అయ్యుండొక్యం ఆ తర్వాత ఏకాయనం ఏకాయనం అంటే నీతి శాస్త్రం అని అర్థం దానికి ఆ పేరు ఉంది నీతి శాస్త్రం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 సర్ప మంత్రాలు అంటే ఆ సర్పం ఘాటు వేసినప్పుడు వీడు మంత్రం వేస్తాడు పల్లెటూళ్ళలో ఉండేవారు పూర్వం సర్పం ఘాటు వేసినట్టునే మనిషిని మోసుకొచ్చేస్తారు వాళ్ళు మంత్రం వేస్తే వాళ్ళు లేచి కూర్చుంటారు అంటే ఏమవుతుందంటే ఒకప్పుడు అంటే ఈయన వేసిన మంత్రం పని చేసిన సందర్భంలో మంత్రం వల్ల లేచి ఒకప్పుడు ఫెయిత్ హీల్ వల్ల హీల్ అయిపోతుంది ఒకప్పుడు వారికి పాము విష ఎక్కదు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 ఆ విద్య గల ఆ విద్యకి సర్ప విద్య అని చెప్పారు అంటే గారుడము అని చెప్పారు శంకర్లు అది చెప్పబోతున్నారు ఇక దేవజన విద్య అని ఉంటుంది ఈ దేవజన విద్య వెరీ ఇంట్రెస్టింగ్ విద్య దేవతలకి సపోర్ట్ గా సర్వీస్ అందించే వాళ్ళకి దేవజనులు అని చెప్తారు దేవతలకి సపోర్ట్ అందిస్తారు దేవతలు స్వర్గంలో ఉంటారు దేవజనులు గంధర్వులు అప్సరసలు సపోర్టింగ్ స్టాఫ్ అనమాట వీళ్ళు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 సంగీతం దగ్గర రావచ్చు వ్యక్తిది అర్థదాకా బట్ ఎనీవే పీపుల్ గోయింగ్ టు దట్ ఆల్సో సో డ్యాన్స్ని ప్రాచీనులు అంగీకరించలేరు దాన్ని ప్రశంస దాన్ని లెక్కలోకి తీసుకోలేదు ఎందుకంటే డ్యాన్స్ అనేప్పటికీ ఈ ఎంటైర్ అవుట్లుక్ చేంజ్ చేస్తారు సంగీతం వరకు ఆనందంగా ఆస్వాదించేవారు భక్తి సంగీతాన్ని ఆస్వాదించేవారు ఈ మధ్య కాలంలో డ్యాన్స్ కూడా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 ఋగ్వేదం గుర్తులు ఉంది తర్వాత విజ్ఞాన పృష్ట అంటే ఇంతకు ముందు అధీహీకి అర్థం ఏం చెప్పారు అధ్యయనము చేయించండి అని చెప్పారు ఇక్కడ ఇక్కడ అధ్యయమీకి అదే అర్థం చెప్పాలిగా అధ్యయనం చేసుకున్నాను అనేదో చెప్పాలిగా అర్థం మార్చేశారు ఏమిటి అక్కడ చెప్పిన అధ్యయన పదానికే ఇదే అధ్యయన పదం ఉత్తమ పురుషాను ప్రథమ పురుషాను మధ్యమ పురుష దీహే మధ్యమ పురుష అధ్యయమే ఉత్తమ పురుష దానికి దీనికి అంత అర్థం ఎలా మారిపోతుంది అంటే కాదయా అక్కడ నాకు బోధించండి అని అడిగాడు కాబట్టి అక్కడ బోధించుతా అని అర్థం చేద్దాం ఇక్కడేమంటున్నాడు నీకు తెలుసున్నదేమిటో చెప్పమని అడిగితే దానికి సమాధానంగా చెప్తున్నాడు యద్వేత్త విజ్ఞానస్య పృష్ఠత్వాత్తేన మోపసిగా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 ఆ విధంగా భాష్యకారులు ప్రతి పాయింట్ ని సూక్ష్మంగా పరిశీలించి చెప్తారు చతుర్థం అనే ఉంది వేదం అని లేదు లేకున్నా వేదం అని పెట్టాం ఎందుకంటే ఆ వరుసలో ప్రకృతము ఆ వరుసకి సంబంధించినది వేదమే కాబట్టి చతుర్థం వేదం అనే తెచ్చుకోవాలి ఇతిహాసపురాణం పంచమం వేదం వేదాన ఇతిహాస పురాణం పంచమం వేదం ఇతిహాసము పురాణము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 వేదం వ్యాకరణ ఇత్యర్థ సో ఇప్పుడు ఐదు వేదాలు వచ్చాయి ఐదవది భారతం ప్రధానంగా భారతం మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది సో పంచమమై భారతము పంచమవేదముగా ప్రసిద్ధి చెందింది దాంతోపాటుగా మిగిలిన నాలుగు వేదాలు మొత్తానికన్నిటికీ వేదం అంటే తెలుపుడు చేసేది ఈ వేదముల యొక్క అర్థాన్ని తెలుపుడు చేసేది ఏమిటి వ్యాకరణ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 మీకు ఋగ్వేదాదయో న్యాయంతే ఋగ్వేదం యొక్క అర్థాన్ని యజుర్వేదం యొక్క అర్థాన్ని ఆ విధంగా అన్ని వేదముల యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోగలదు భారతంతో సహా కాబట్టి వేదానం అంటే వేదానం కర్మని షష్ఠీ అంటే వేదాన్ని వేదం వేదయతి అని వ్యుత్పత్తి చెప్పి నాలుగు ప్లస్ వన్ ఐదు వేదములను తెలుపులు చేయడానికి సహకరిస్తుంది కనుక వ్యాకరణ శాస్త్రము అని అర్థం శ్రాద్ధకల్పం శ్రాద్ధకల్పం అండి శ్రాద్ధం పెట్టడానికి ఎలాగో తెలియాలి కదా శ్రాద్ధం పెట్టడం తెలియకపోతే శ్రాద్ధం పెట్టించేవాడు ఎవరూ లేడనుకోండి ఇప్పుడు మంత్రం లేకుండా పెట్టాల్సింది ఏదో పునః ఆ మాత్రమైనా పెడుతున్నాడని సో ప్రసిద్ధంగా ఏం చేస్తాం సో శ్రాద్ధానికి చాలా ప్రాధాన్యం ఉంది వైదిక సంస్కృతిలో అంతేకా పదం మనకి ఇక్కడ కనపడుతుంది రాశి గణితం మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇది నేను దృష్టాంతం చెప్తాను చూడండి మూడు అగ్నులు ఉంటాయి మీరు ముండకం అవి చదివారు గుర్తులు ఉండాలి కొన్ని గుర్తు లేకపోయినా పర్వాలేదు నేను చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్పారు అలా వస్తుంది సరిపోతుంది సో దార్హపత్యం ఆహవనీయం దక్షిణాగ్ని మూడు అగ్నులు ఉంటాయి ఈ దక్షిణాగ్ని అర్ధవృత్తాకారంగా ఉంటుంది ఆహవనీయానికి ఎడము దక్షిణం వైపున ఉంటుంది పొడివైపున అర్ధ దక్షిణ దిశలో ఉంటుంది అర్ధవృత్తం హాఫ్ సర్క్యుల్ ఆహవనీయము గార్హపత్యము ఆహవనీయము చతుర్భుజి సమచతుర్భుజి సమచతుర్భుజి స్క్వేర్ గార్హపత్యము సర్క్యుల్ మూడు ఉంటాయి అయితే మూడింటి యొక్క వైశాల్యం సమానం అని కంటెస్ట్ మీరు కొంచెం చిన్నవిగా పెట్టుకోవచ్చు కొంచెం పెద్దవిగా పెట్టుకోవచ్చు మరీ పెద్దవి అనవసరం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 అర్ధచతురం అర్ధ వృత్తానికి కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి అక్కడ ఆ చిన్న వృత్తాన్ని దాని అంతే పెడితే మళ్ళీ వైశాల్యం తక్కువ మరి ఇదంతా గణితం తెలియాలి ఈ గణితమునకు శుల్భ సూత్రములు అంటే ఇంకా ఇతర గణిత శాస్త్రముతా ఉన్నది రాశిం అంటే గణితం తర్వాత అది రాశిం సో ఈ రాశి శబ్దానికి మిథునం మేషం ఇది కాదు అది వేరు ఇస్తే డిఫరెంట్ ఈ మేషం అన్నది మీకు కనపడతాయి వెస్టర్ నక్షత్రాలను ఎగ్జామిన్ చేసి వాళ్ళందరూ పెట్టారు ఈ పేర్లు వెస్టర్నర్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు పెట్టారు పొరమ వాళ్ళు విశ్రాంతిగా ఉండేవారు మనంత టెన్షన్లో బతికేవారు కాదు మనకు ఎప్పుడు టెన్షన్ పిల్లర్లేస్తే రాత్రి పడుతున్నదాక టెన్షన్ బోల్ పళ్ళు ఇవన్నీ సాధించాలన్నట్టుగా ఉంటాం మనం ఆకలి సాధించేదే ఉండదు టెన్షను బీపీను డయాబెటీసు తప్పు సాధించేదే ఉండదు సో వాళ్ళు పూర్వ వాళ్ళు అలా కాదు సా చీకట పడిందంటే దీపాలన్నీ ఆర్తి భోజనం మూల దీపం వెలిగేది విశ్రాంతిగా ఉండేవారు భోజనం రంద్రాలే చేసి ఆకాశం చేసి దర్శిస్తూ ఉంది ఎవడో కొంతమంది ఆకాశం చేసి చూసి నక్షత్రాలను చూడ ఈ నక్షత్రాలు చూడు ఇవి ఇండివిజువల్గా కనపడుతున్నాయి కానీ దే ఆర్ నాట్ సెపరేట్ ఇండిపెండెంట్ కావు క్లస్టర్స్గా కనపడుతున్నాయి గ్రూప్స్ గ్రూప్స్ కింద ఉన్నాయి ఈ గ్రూప్ ఈ గ్రూప్ సెవెన్ స్టార్స్ గ్రూప్ ఇది స్టార్స్ మూవ్ అయితే ఉంటాయి వీళ్ళు రోజు చూస్తే వాటి మూవ్మెంట్ కూడా తెలుసు మూవ్ అయినప్పుడు ఈ సెవెన్ స్టార్స్ గ్రూప్ అంతా మూవ్ అయిపోయింది ఒక్కొక్క నక్షత్రం విడివిడిగా కాదు అది ఒక కాన్స్టలేషన్ ఒక ఒక గ్రూప్ అది ఈ గ్రూప్స్ కి ఆ చుక్కల్ని వీళ్ళు కాగితం మీద పెట్టుకుని అక్కడ చూడడం కాగితం మీద పెట్టుకుని ఆ చుక్కలన్నింటినీ కలిపితే ఓ పశువో పక్షో బొమ్మ మీద వస్తుంది అక్కడ టారస్ అని లియో అని ఇవన్నీ ఆ ఇక్కడ మిథునం మేషం వృశ్చికం ఇవన్నీ ఇక్కడ కూడా లావచ్చు నక్షత్రాలను అగ్జానించేసి వాళ్ళు బొమ్మలు పేరు పెట్టుకున్నారు ఎనీవే సో రాశిం గణితం దైవం ఉత్పాత జ్ఞానం అది దైవ శబ్దానికి అర్థం ఉత్పాత జ్ఞానం అంటే ఎర్టిక్వేక్ ఎప్పుడు వస్తుందో చెప్పాలి తర్వాత పొరమ వాళ్ళు మరి వాళ్ళకుండే వాళ్ళకుండే సూచన ఇవ్వ ముఖ్యంగా సముద్రంలో తుఫాను ఎప్పుడు పురం వాళ్ళు చెప్పేవాడు ఏదో ఉండేది వాడు మామూలుగా సముద్రం హడావుడిగా ఉంటుంది గాలి ఏది వేస్తూ ఉంటుంది హఠాత్తుగా కామ్ అయిపోతుంది అలలు తగ్గిపోతాయి గాలి ఆగిపోతుంది ఆగిపోతే వాడికి డౌట్ వస్తుంది అమ్మో కొంచెం పరిశీలిస్తా చాలా కామ్గా ఉందంటే తుఫాన్ వస్తుంది కామ్ బిఫోర్ దిస్ కార్మ్ అని అంటారు ఇది వెరీ ప్రాక్టికల్ ఎందుకంటే ఆ సముద్రం మధ్యలో ఫార్మ్ అవుతుంది ఆ కోన్ ఓన్ ఇలా తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగి అప్పుడు ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉండేటువంటి మాయిస్ట్ అమౌంట్స్ అంటే తనలోకి లాక్కుంటుంది అంచేత చుట్టుపక్కలంతా కామవుతుంది అలాంటిది ఏదో నాకు తెలుసున్న తక్కువ నేను అలాగ చూస్తున్నాను అది ఆ తర్వాత ల్యాండ్ మీదకి వస్తుంది అది తుఫాన్ తుఫాన్ రావడానికి ముందు కామ్గా ఉంటుంది ఐ అని అంటారు ఐఎఫ్ ది స్టార్ అవి తొంభై మైళ్ళు వంద మైళ్ళు వైశాల్యం ఉంటుంది ముందు ఏమొస్తుంది ముందు ఇలా తిరుగుతూ ఉంటుంది కదా ఈ వీటిని స్పైరల్స్ ఉంటారు స్పైరల్ వస్తుంది స్పైరల్ వచ్చినప్పుడు గాలి నూట యాభై మైళ్ళు రెండు వందల మైళ్ళు గాలి కొట్టేస్తుంది ఆ స్పైరల్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏమొస్తుంది వస్తుంది ఐ వచ్చినప్పుడు కాఫ్గా ఉంటుంది అక్కడ గాలి అసలు ఉండదు వీఆర్ ఇన్ ది ఐ ఐ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ గాలి వచ్చేస్తుంది ఐలో ఐ అంటే ఈవే ఐ అది నైన్టీ మైల్స్ తుఫాను గంటకి పది మైళ్ళ వేగంతో ముందుకు సాగుతోంది అనుకోండి ఈ అవి మీకు ఆ ఊళ్ళోకి వచ్చింది అనుకోండి ఎంతసేపు ఉంటుంది తొమ్మిది గంటలు ఉంటుంది అవి నైన్ అవర్స్ అవి వెళ్ళి ఆ నైన్ ముందు పది సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం అంతా ముంచేస్తుంది ఆ నైన్ అవర్స్ అసలు వర్షం ఉండదు ఏముండదు ఎండ కాస్తూ ఉండదు మళ్ళీ అవి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ భయంకరమైన వర్షం కూడా ఈ మధ్యనే తుఫాన్లన్నీ చూశాం మేము అమెరికాలో నా ప్రజ్ఞతో మీకు చూపిస్తున్నాం కక్రీనా అని రేటా అని అవ్వబోతు ఎంత వర్షాలు అండి ఇది సామాన్యమైన వర్షాలు కావు ఒకరోజు పద్దెనిమిది సెంటీమీటర్లో తర్వాత జూజెన్సీ అంతా ముగిపోయింది వర్షాలకి బ్రహ్మాండమైన ఆ పుస్తకాలను తీసి ఆ శ్లోకాలను చదివి ఏమన్నా మనం చెప్పగలమా అని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది లేకపోలేదు మొత్తానికి ఉత్పాత జ్ఞానం ఉత్పాతము కంటే భూకంపములు మొదలైనటువంటి ఉపద్రవాలు అవి తుఫాను ఇవి ప్రధానంగా ఇవి ఎప్పుడు వస్తాయని చెప్పేటువంటి శాస్త్రం ఒకటి అది నాకు తెలుసుకుంటున్నాను నారదు సమాజంలో ఇన్ని రకాల విజ్ఞానాలు ఉన్నాయి